నా పేరు నా రాజు కర్ణాటక ఉండే సార్ నా సాక్ష్యం ఏంటంటే మొత్తం నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉండే మొత్తం నా కర్ణాటకలో సేడం ప్రాంతంలో మొత్తం నాకు ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉండే మొత్తం మామూలుగా అంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా పొట్టిరాయా హెల్త్ ప్రాబ్లం అంటే మొత్తం నాకు ఇట్లా కుట్టాను ఐదు పడుతుండే అంతా మొత్తం బాడీ మొత్తం ప్రాబ్లమ్స్ ఉండే నేను మామూలుగా తిరగడం పేసులు మంటకాళ్ళు చాలా తిరిగాను ఇక మళ్ళీ దాని తర్వాత ఏంటంటే నాకు దేవుని గురించి ఒక బ్రదర్ చెప్పారు హైబ్రంకి సంబంధించిన వ్యక్తి అయితే ఆయన చెప్పి నన్ను వదిలేశారు అంటే నేను ఆయన నడిపేయలేదు అయిరని చెప్పి వదిలేసాడు దాని తర్వాత నాకేమైంది అంటే నేను ఎట్లా నడవాలి దేవుణ్లో నేను నాకొక డౌట్ ఉండేది తర్వాత మొత్తం ఏవి బిజినెస్ చేసినా ఆ బిజినెస్ మొత్తం లాస్ అయి లాస్ అవుతుంది నాకు లాస్ట్ లో ఒక ఒక బైబుల్ తీసుకోవడానికి కూడా నాకు బైబుల్ తీసుకోవడానికి కూడా నాకు డబ్బులు మామూలుగా నేను నా మామూలుగా ప్రే చేసుకున్నా దేవా నాకు ఒక బైబుల్ కావాలని తీసుకుంటే దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు ఫాస్ట్ అవుతాడు అయితే దాని గురించి ఏమిటంటే మామూలుగా నాకు ఇంకా ఎట్లా ఎట్లా చెప్పడం లేదు చెప్పడం లేదు నేను ప్రే చేసుకుని మామూలుగా నా నడిచే లెబ్రన్ సంఘానికి నడిచాను ఎక్కడ మామూలు మామూలు ప్లేస్ ఉంటుంది అక్కడ కూర్చొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వారు మొత్తం చదువుతూనే ఉంటుంది దాని అర్థం ఏమైంది నాకు ఇష్టం హెల్త్ ప్రాబ్లం వాక్యం చదువుతుంటే నాకు ఇట్లా ఇట్లా అట్లా కడుపులో ఇట్లా మామూలు దగ్గర పాడత చూడను ఆ మాదిరి వస్తుండే వాక్యం ఎంత జరుగుతుంటే ఏమవుతుందంటే నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఎట్లా అవ్వాలి అనేది నేను ఆలోచించాను ఆలోచించి దేవా ఇట్లా నాకు ఆలోచన కొడుతుంది రా ఎట్లా చేయాలని ప్రాబ్లం ఏందని నన్ను అడిగితే దేవుడు ఏం చేసింది నాకు ఒక ఆలోచన చేసింది వాక్యం ఎప్పుడు జరుగుతుంటే నువ్వు ఒక బ్యాప్టిజం తీసుకోవాలని ఒక నాకు ఆలోచన వచ్చింది బ్యాప్టిజం అనేది ఎక్కడ తీసుకోవాలి ఫిబ్రవని ఎట్లా ఉందంటే వన్ ఇయర్ మాత్రమే ఇస్తుంది అక్కడ ఇక నేను ప్రేర్ చేస్తే మళ్ళీ పేరు ద్వారా నడిపించి అందరితో బ్యాప్టిజియం తీసుకుంటే స్వస్థత వచ్చింది మొత్తం ఎప్పుడైతే మళ్ళా టెస్ట్ చేసుకున్నాను నాయన హెల్త్ ప్రాబ్లం హీలింగ్ ఇష్యూబ్ వయంసి మామూలుగా పేరుకి వస్తుంటా అంతే వయం దగ్గరికి అక్కడ నుండి మీ వాక్యం ద్వారా బయట బలపడ్డాను చిన్న